ఆ రకంగా మీరు బాహ్య ప్రపంచంలోనే సర్వము ఉన్నాయనే భ్రమలో బహిర్ముఖుడై ఈ ఎడాది వంటి జగత్తులో దికతో మంచినీళ్లు దొరుకుతాయనే ఆశతో సంచారం చేస్తూ ఉన్నంత కాలము మీ హృదయంలో గూడు కట్టుకుని ఉన్నా ఆ సత్యతత్వము మీకు అనుభవానికి రాదు దానికే ఆత్మాన అంతే ఆ సత్యతత్వానికే మరి పరమాత్మ మాట ఆ ఆత్మవే పరమాత్మ సంచేతనే ప్రాటికల్ సన్ ఒక పేదముడు ఒకటి ఉన్నది దారి తప్పిన కొడుకు దారి తప్పిన పుత్రుడా అని భగవంతుడు జీవుణ్ణి పిలుస్తున్నాడు ఈ జీవుడు దారి తప్పిన కొడుకు ఎవరి కొడుకు దేవుడు కొడుకు ఏమని కొడుకుంటే మీరు ఏదో క్రిస్టియన్ మిషనరీస్ అలా అనుకోద్దు వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు వాళ్ళేదో ఏదో కథకం చెప్తూ ఉంటారు దారి తప్పిన ఓ దైవాంశ సంహూతుడా ఓ మానవుడా నీవు ఆ యొక్క అంశే ఉన్నావు కానీ దారి తప్పేవు కాదు ప్రాటికల్ స్థంగ దారి తప్పేవు ఏమిటి ఏం దారి తప్పడం ఇది నువ్వు అంతర్ముఖుడమై ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి బదులుగా బహిర్ముఖుడమై లోకంలో ఏదో ప్రపంచంలో ఏదో అందరం ఉంది ఇది ఉంది అది ఉందని పరుగు చూస్తూ దారి కట్టినా సపోజ్ ఊహ రాను కష్టం సపోజ్ మీరు దారి తప్పారు అనుకో ఆ పరమాత్మ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు నాయన రా ఇంకొక ఆయన ఉన్నాడు జ్ఞాని ఆయన దారి తప్పలేదు ఆయన పరమాత్మలో పరమాత్మ యొక్క ఆలింగనంలో చక్కగా ఆనందాంభంలో ఉన్నాడు జీవన్ముక్తుడై ఉన్నాడు ఇంకొక ఆయన వీడు దారి తప్పిన జీవుడు ఓ దారి తప్పిన జీవుగా నీవు వెనుకకు తిరిగిరా నీ స్వరూపంలో తెలువురా నీ స్వగృహాన్ని తెలుగురా మీ స్వగృహము జగత్తులో లేదు దేహము కూడా కాదు మనస్సు కూడా కాదు ఆ దేహములకు మనస్సును రెండింటినీ దేహము మనస్సును సాక్షిగా దర్శిస్తూ ఉండే ఏ ఎరుక ఎటువంటి ఎరుక ఏదైతే ఎటువంటి ప్రయత్నము లేకుండానే అత్యంత సహజంగా సర్వము తెలుస్తూ ఉంటుందో ఆయా ఇంద్రియములతో విచతగూడి స్థలంలో తెలుస్తూ ఉంటుందో ఆ ఎదుక అది నీ స్వగృహం అదియే పరమాత్మ అదియే నీ తండ్రి నీవు దాన్ని తప్పి జగత్తులో పరిభ్రమిస్తూ ఉన్నావు వెనుదిరిగిరా అని పరమేశ్వరుడు తెలుసుకున్నాడు మీరు ఆ పిలుపుని అందుకుని వెనుదిరిగి మీ స్వరూపనిస్తూనే మీరు ఉన్నారనుకోండి మీ స్వరూపంలోకి మీరు వెళ్ళారనుకోండి వెళ్తే ఆ పరమాత్మ ఆయన నువ్వు ఎంతకాలం నువ్వు దారి తప్పావు ఇంకొక జ్ఞాని ఉన్నాడు ఆయన దారి తప్పకుండా నాలోనే నిలిచి ఉన్నాడు కానీ నీవైతే దారి తప్పి ప్రపంచంలోకి వెళ్ళి ఇంతకాలానికి బుద్ధి తెచ్చుకుని వెనక్కి కాబట్టి నువ్వు ఈ శిక్షణ ఆయన అనుభవించాల్సిందే నీవు చేసుకోవాల్సి ఉంటుంది అని అంటాడా పరమాత్మ ప్రాగి మీరు పొద్దున్న ఆరు గంటలకి ఇవ్వాల్సిన అర్థం నిద్రపోయి ఆరు గంటలకు ఇవ్వలేకపోతే ఏడింటికి లేచి స్నానం చేసి ఎనిమిది గంటలకు అర్థం మొదలు పెడితే మీరు ప్రావిశ్చితార్థం ఇవ్వాల్సింది ప్రావిష్తం చేస్తాను ఒక ఆయన తొమ్మిదింటికి వస్తాను నాలుగు ఫోన్ చేశాడు రండా తొమ్మిది ఎన్న నేను తాళం వస్తున్నాను నేను తొమ్మిదింటికి వస్తా ఉన్నాను కదా పౌగడ ఐ క్యాన్ అండర్స్టాండ్ అరగంట ఆస్మయానికి వచ్చారు అని నేను ఆయన అంటే ఆయన ఉంటాడో చూసిన సంధ్యావనం చేసి చూసినా బాగా గట్టిగా పెట్టాడు తిండి గట్లో సంధ్యావనం నేనున్నాను తొమ్మిది గంటలకి సంధ్యావనం ఏమిటండి అంటే కాదండి ఆలస్యం అయిపోయింది వేరే పనుల నుండి ఆలస్యం అయిపోయింది అందుకోసం తొమ్మిది గంటలు తొమ్మిది గంటలకి సంధ్యావనం ఏమిటండి నేను మళ్ళీ చెప్పాను కదండి ఏదో వేరే పనులు పదాలు వెళ్ళాల్సి వచ్చాల్సిన తొమ్మిది గంటలకి సంధ్యావనంలో ఏమిటయ్యా యు గెట్ ది పాయింట్ తొమ్మిది గంటలకి సంధ్యావనంలో ఏమిటండి ప్రాయి అంటే ఈ విధంగా ప్రాయిశ్చిత్తం అనేది ఒకటి ఉంటుంది చెప్పాను నేను ఐమ్ నాట్ కంప్లైనింగ్ బిజినెస్ తెలియబడి ప్రాయిశ్చిత్తం అనేది ఒకటి కర్మలో గాయిస్తూ ఉంటుంది మీరు మీ స్వరూపాన్ని చేరుకున్నారు పరమాత్మ మీ స్వరూపం మీ హృదయంలో గూడు పట్టు దాగే ఉన్నాడు మీరు దారి తప్పి ప్రపంచమంతా పరిభ్రమిస్తూ విమూహులై ఆ పరమాత్మను తెలుసు చూడలేకపోయినా ఎట్లా గురుపదేశంతో చూసి ఆచార్యోప ఆచార్య శాస్త్రోపదేశంతో చూసి మీరు వెనక్కి తిరిగి మీ స్వరూపంలోకి మీరు అడుగు పెట్టబోతే నాయన ఇంతకాలం దారి తప్పే కాదు ప్రాణశప్తం చేసుకో అనే ఆయన మాట ఉంటుందా ఉండదు ఎంతో కొంత శిక్ష అనుభవించు అనే మాట ఉంటుందా ఉండదు ఆయన జ్ఞాని ఎప్పుడూ నాతోటే ఉన్నాడు నువ్వు ఇంతకాలము తిరిగి ఇప్పుడు ఇంత ఆలస్యంగా వచ్చావు కాబట్టి నీకు మోక్షంలో కోరున్న భాగం లేదు అనే మాట ఉంటుందా ఉండదు మేమే ఉండవు మీరు ఎంతకాలము దారి తప్పిన ఎంత ఘోరంగా దారి తప్పినా కూడా ఏ క్షణంలో ఆ స్వరూపంలో అడుగు పెడతారో అదే క్షణంలో ఆ గతాన్నంతని కూడా తుడిచిపెట్టేసి మిమ్మల్ని ఆ స్వరూపం తనలోనికి తీసుకుంటుంది కానీ జనులు ఆ సత్యాన్ని చూడలేకపోతారు విమూఢ నాను పశ్చింది కానీ చూసి వాళ్ళు చూస్తారు పశ్చింది జ్ఞానచక్షుష జ్ఞానచుక్షు కాళిదాసు ప్రయోజనం చేశారు శాస్త్రచుక్షు అని ప్రయోజనం చేశారు ఇప్పుడు కళ్ళు గలవాడు ఎవరు అని ప్రశ్న వేస్తే ఒకళ్ళు అన్నారు రే బ్యాంగ్ కళ్ళలోడు పెట్టుకున్న వాళ్ళు మాత్రమే కళ్ళు గలవాడు అని ఒకళ్ళు సమాధానం పెట్టారు అదో అడ్వర్టైజ్మెంట్ రే బ్యాంగ్ కళ్ళలో పెట్టుకోకపోతే మీకు కళ్ళు ఉండి కూడా లే అని ఒకరు అలాగారు కాళిదాసం రాడు శాస్త్రజ్ఞానం గలవాడు మాత్రమే కళ్ళున్నవాడు చతు శాస్త్రేణ సూక్ష్మ కార్యాక్షదర్శిత అందువంశారు అత్యంత సూక్ష్మమైన తత్వము కూడా చూడగలిగే ఆ జ్ఞాననేత్రం శాస్త్రనేత్రమేది కలదు అదియే అసలైన కన్ను అలాగే ఇక్కడ జ్ఞానచక్షుష జ్ఞానమనే నేత్రము బలవాళ్ళు మాత్రమే తమ హృదయంలో నిత్యము ఆహ్వానిస్తూ ఉన్నటువంటి ఆ పరమాత్మతత్వాన్ని దర్శించగలుగుతారు పశ్చింది జ్ఞానచక్షుష తెలిసిందండి మంచి శ్లోకం దీన్ని భాష్యకారులు వ్యాఖ్యానం చేస్తారు అవతారిక ఏవ్ దేహగతం దేహాత్ అంటే ఆ అవతారిని మీరు ఎలా వ్యాఖ్యానం చేయాల్సి ఉంటుందంటే ఏవం ఈ విధముగా దేహగతం దేహము నుండి ఉన్నవాడై దేహాత్ దేహము నుండి మరి వాక్యం పూర్తి కాలేదు కదా పూర్తవుతుంది కలపండి శ్లోకంతో కలపండి ఉత్క్రాంతం అని కలపండి కలిపితే దేహము నుండి పైకి లేస్తున్నట్టు అని అర్థం వచ్చింది ఈ వ్యాపారస్తులు ఉన్నారే వ్యాపారస్తులు కిల్లీ షాప్ తెచ్చాడు ఎక్కడ పెట్టాడు కిల్లీ షాపు మన గాంధీ హాస్పిటల్ ముందు పెట్టాడు కిల్డీ షాప్ బాగా నడుస్తుంది అయితే గాంధీ హాస్పిటల్ వాళ్ళు ఏం చేశారంటే గేటు మూసేసారు మూసేసేప్పటికి నేను ఇప్పుడు షాప్ ఇక్కడే పెట్టాను ఉంటాను అని అనుకుంటాడా అక్కడికి ఎవరు రాలే రాదు ఇంకా గేటు మూసిస్తే ఎవరు లేడు ఒక్క కిల్లీ ఏమీ లేదు అప్పుడు ఏం చేశాడంటే ఆ బడ్డీని ఓడపీకేసి ఆ సామాన్లన్నీ పెట్టెల్లో సంచుకుని ఓ బండి ఒకటి మొత్తం షాపుని బడ్డీని అందరినీ కూడా గాంధీ హాస్పిటల్ అవతల వైపు గేట్ తెరిచింది అక్కడికి షిఫ్ట్ చేసి ఎందుకని వ్యాపారలు అలాగే ఉంటాయి ఇక్కడ చెల్లి షాపు నడవకపోతే అక్కడ నడుస్తుంది ఈ షాపును అక్కడికి మోసుకుపోతాడు అలాగే ఈ దేహము శిథిలమైపోయింది దీని పనికి రావడం భోగం ఉండాలా కదా సౌండ్ శబ్దము వినబడింది అని తెలియాలి ఆ లోపల ఆ శబ్దాన్ని పెద్దట్టుగా సుఖంగాని దుఃఖంగాని కలగాలి రూపము కన్నుకు తెలియాలి లోపల మనస్సులో సుఖంగాని దుఃఖంగాని కలగాలి ముక్కు గంధము తెలియాలి సుఖంగాని దుఃఖంగాని కలగాలి చెడుతో శబ్దం వినబడదు కన్నుతో రూపం కనబడదు ముక్కుతోటి గంధము ఆగ్రహం కలిగదు నాలుగుతో రసం తెలియదు తిండి మానేసాడు తిండి లోపలికి అడగట్లేదు మంచినీళ్ళు కూడా రాగట్లేదు నాకు మంచినీళ్ళు గుర్తుకొచ్చాను ఇందాక నుంచి తాగాలనుకున్నాను ఇంత అవస్థగా ఉన్నవాడు అదే దేహాన్ని పట్టుకుని ఉంటాడా నేను గాంధీ హాస్పిటల్ గేట్ దగ్గర పెట్టాను కాబట్టి ఇక్కడే ఉంటుంది నా షాప నేను ఉంటాడా ఉండగా వ్యాపారిస్తుంది ఆ షాపం తీసుకుంటూ చోటుకు పోడు అలాగే ఈ దేహం ఎందుకు కొరగానిదైపోయింది కన్ను చూడదు చెలి వినదు ముక్క ఆఘ్రాణించదు నాక ఆస్వాదించదు చర్మములకు స్పర్శ తెలియదు వాళ్ళు వచ్చేలా ఉంటుంది నాన్న నేను ఎవరో తెలిసానా అని అడుగుతా కూతురు కొనుక్కో అడుగుతా లుక్స్ టు బ్లాంక్ వీడికి తెలియటం లేదా న విదు నా నజానాహు అనేది ఒకటారో రూపకర్షక వీడికి ఏమీ తెలియటం లేదు అని అనుకుంటారా అనుకోవడం కాబట్టి ఇది భోగమునకు సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ అనుభవించటానికి యోగ్యత లేనిదైపోయిన తర్వాత ఆ దేహము అది అప్పుడు ఎలా వ్యాపారం చేసి వాళ్ళు తమ వ్యాపారాన్ని ఒక చోట నుండి ఇంకో చోటకి మార్చేస్తారు అలాగే ఆ జీవుడు కూడా పూర్తి రా లేచి ఇంకో చోటకి పోతాడు ఇంకో చోట పెడతాడు వ్యాపారం అక్కడ రాగద్వేషాలు ఏమి విడిచిపెట్టడ ఈ రాగద్వేషాలని ఈ పుణ్యపాపాలని కొట్టుకుని వ్యాపారం ఇంకో చోట పెడతాడు ఈ దేహం విడిచిపెట్టాడు కదా అక్కడ బుద్ధిమంతులే పోతాడని మీరు అనుకోద్దు ఇక్కడ చేసిన పనులే ఆ దేహంతో చేస్తూ ఉంటాడు అదే ఏవం దేహగతం దేహాత్ ఉత్క్రామృతం ఇచేతనే ఎవరి దేహత్యాగం చేసినప్పుడు అదేదో ఆఘాయిత్యం తలపు చేసుకుంటూ ఏం చేయటం అన్నది తెలివి తప్పు మాట తెలివి గలవాళ్ళు అలా దుఃఖం శ్రీకృష్ణుడు ప్రారంభంలోనే చెప్పేశాడమాట నా శోచంతి అలా నువ్వు తెలుగు గలవాడుగా ఉండాలనుకుంటున్నావా బుద్ధిహీనుడుగా ఉండాలనుకుంటున్నావా అని అడగా అంటే ఇప్పుడు ఆ ప్రసక్తి ఎందుకంటే ఇప్పుడే ఆ ప్రసక్తి నువ్వు ఏడుస్తున్నావు కాబట్టి ఇప్పుడే ఆ ప్రసక్తి శోక సందర్భంలోనే ప్రసక్తి బుద్ధిహీనుడుగా ఉండడానికి నీకు అభ్యంతరం లేదు కదా అని అడగాలి అడిగినప్పుడు ఏమంటాడు ఏమంటే ఏం మాట్లాడతారండి అసలే దుఃఖంలో ఉంటే ఇల్లాంటి మాట్లాడతాడుతారు కాదులేవయా నువ్వు చెప్పు నా ప్రశ్నకు సమాధానం చెప్పను బుద్ధిహీనుడుగా ఉండాలని ఎవడైనా అనుకుంటాడా మూర్ఖుడుగా బుద్ధిహీనుడుగా ఎందుకు కొరగాని వాడుగా ఉండాలి అని ఎవడైనా అనుకుంటాడా అనుకోడు కదా మరి ఎవరనుకుంటాడు బుద్ధిమంతుడుగా ఉండాలని అనుకుంటాడు మరైతే ఎందుకు అదే ఏడు దీన్ని అదే సంబంధం నాను శోచి పండిత బుద్ధిమంతుడన్నవాడు ఎవరినైనా దేహత్కార్యం చేస్తే ఏం చేస్తాడు ఏం చెయ్యడు దుఃఖించదు దుఃఖించాడు పైగా ఇమ్మని పాపం ఫ్రీ అయ్యాడు ఈ దేహం ఎందుకు కొరగాన దేహం లేదు వీళ్ళు మంచి దేహానికి పోయాడు అనుకుంటాడు గాంధీ హాస్పిటల్ బ్యాక్ టు గేట్ మూసేసిన తర్వాత డబ్బా మూసేస్తున్న చూడడం పట్టుకెళ్తే దుఃఖిస్తారా లేకపోతే బాగా తెలియనివాడు అనుకుంటా తెలియదు అని చేతనే ఎవరైనా దేహత్యాగం చేసినప్పుడు ఇంకా ఇంకా ఒక కాదు ఈ కాలం కాదు ఆ కాలము ఇలాంటి మాటలు ఉన్నాయి సరే అన్నీ తప్పు మాట్లాడు ఎవరైనా నీళ్ళలో కొని మరణించాడనుకోండి అందుకు జలగండం ఉండేవాడికి కొని నేల నీళ్ళు మరణించిన దానికి నీటిలో మరణించిన దానికి తేడా ఏమన్నా ఉందా ఏముంది కదా మధుకైత భూమిద్దరు రాక్షసులు ఉండేవారు వాళ్ళు అన్నారు మేము నీటిలోనూ పోకూడదు నేల మీద పోకూడూ చెల్లి సప్తశతిలో వస్తుంది దేవి మహాత్మ అంటే ఇప్పుడు విష్ణువు ఏం చేశాడంటే సరే రా అని ఆయన ఆ జ నీళ్లలో కూర్చుని ఆయన నీళ్ళలో ఉంటాడు కదా విష్ణువు సముద్రంలో ఉంటాడు కదా తెలియద అందరికీ ఊళ్ళో అందరికీ తెలుసు ఆయన సముద్రంలో ఉంటాడు సముద్రంలో నీళ్లలో కూర్చుని వీళ్ళిద్దరినీ పట్టుకుని తన తొడ మీద కూర్చోబెట్టుకుని పీకే ఉత్తరించి జరిపాడు తలకై తీసేసాడు ఏమిటి నీలలో నీలలో నమ్మట్లేదుగా నా తొడ మీద కూర్చున్నట్టు మీరు నేల నేల కాదుగా నేల కాదు నీరు కాదో ఒళ్ళో కూర్చోబెట్టుకుని చంపాడు ఎవరిని మధుకైకలు అనే ఇద్దరు రాక్షసులు అందు గురించి ఆయనకి మధుసూదనుడు అనే పేరు మీరు ఉంటూ ఉంటాడు కాబట్టి ద పాయింట్ ఈజ్ సో ఎవళ్ళైనా దేహత్యాగం చేసినట్లయితే మనము దుఃఖించడము వ్యర్థము ఈ దేహం పనికి రాదైతే ఇంకో దేహానికి పోయాడు నీళ్ళలో పోయిన దానికి నేల మీద పోయిన తేడా ఏమైనా ఆకాశంలో విమానంలో ఎదుర్తూ పోయిందనుకోండి ప్రాణం వాఫరెన్స్ ఇట్మెంట్ ఇంకేతనే మహాత్ములు ఏమంటారంటే దేహత్యాగం చేస్తే మంచిది బాడీ పని అయిపోయింది కొత్త చొక్క పాత చొక్కా తీసేసి కొత్త చొక్కాలు వేసుకుంటే దుఃఖిస్తారా దానికోసం దుఃఖంతో మహాత్ములు అలా ఉంటారు అయితే పండుగ చేసుకోమంటారా మంచిదే చేసుకుంటే మంచిదే పండగ చేస్తే ఏమండుతారు మీ ఇంట్లో నువ్వు వడ చేసుకుంటాం మరి ఎవరైనా పోతే ఏమి వండుతారు ఊహించేవాడు అదే ఏం పోనీ ఎవరైనా పోయారు కదా మీరందరూ పది రోజులు భోజనాలు మానే సమించవచ్చు కదా అదే కష్టపని మూడు రోజులు భోజనాలు మానేయండి అది కష్టపడి ఆ రోజు మానేయండి ఆ రోజు మానేయండి భోజనం ఎలా ఉంటుందో తగలబెట్టి స్నానం చేసి వచ్చేప్పటికీ ఇక్కడ రెడీగా వేడి వేడిగా కౌరాపప్పుడు సిద్ధంగా భోజనాలు రెడీగా ఉంటాయి ఆ అరేంజ్మెంట్ అన్నీ చేస్తూనే ఈ బాడీ అనుకుంటున్నారు మరైతే ఎందుకంటే ఏడుస్తున్నారంటే ఏమన్నా ఎడవాడకపోతే నవ్వుతారు అయితే అందుకోసం ఏడుస్తున్నారు బై డిఫాల్ట్ బై డిఫాల్ట్ అంటే అసలే మహాత్ములు కూడా నవ్వితే వీళ్ళు వెరివాడనుకుంటారని సరే కారణం కాబట్టి దేహం అనేది ఎప్పుడైనా పడిపోయింది దేహం పడిపోతుంది తప్ప దేహి పడిపోదు దేహమే పడిపోతుంది మరి దేహి ఉత్క్రామంతం ఉత్క్రామంతం ఉడిజాయ హంస అది మామూలుగా కూర్చొని పాడే ఉడిజాయిగా అంటే ఆయనే ఎగిరిపోతున్నాడు అన్నట్టుగా పడతాడు కొట్టినట్లు పడతాడు ఏమిటో అనుకుంటున్నా ఉడిజాయగా హంస కే అని కొట్టినట్టు పడుతుంది ఆయన కుమారుగల ఇదే దూరంగా ఉన్నాడు కాబట్టి సరిపడింది అంటే శ్రోతలకు ఒక్కసారి దూరంగా స్టేజ్ ఉన్నాడు కాబట్టి సరిపడింది లేకపోతే కొట్టి పడినా కూడా రాశురక్ష మంచిది భాష్యం ఉత్క్రామంతం పరిత్యజంతం దేహం పూర్వోపాప్తం పూర్వం సంపాదించుకున్న దేహమును విడిచిపెడుతున్నాడు అర్థం పూర్వం ఓ దేహాన్ని సంపాదించుకున్నాడు మనమేమీ దేహాన్ని అతనికి ఏమీ అరు ఇవ్వలేదు లేకపోతే ఊరికేదో సంపాదించుకున్నాడు పుణ్యపాపముల మిశ్రంతో ఓ సంపాదించుకున్నాడు అది చెడిపోయాడు సొక్క కొడుకున్నాను నేను కొత్త సొక్క కొనుక్కున్నాను కుమార్ షర్ట్స్ రెడీమేడ్ షర్ట్స్ ఉంటే ఏడో ఓ షర్ట్ ఒకటి రెండేళ్ళు మూడేళ్ళు వాడారు ముందు కాలం పోయింది తర్వాత చేయిపోయింది అన్నీ పోయాయి చిల్లు పడ్డాయి ఇంక ఇది లాభం లేదని అవతలు పారేశారు అటువంటి దేహమును విడిచిపెట్టేస్తున్నాడు అప్పుడు మీరు గమనించవచ్చు లేదా అంతదాకా బతుకున్నప్పుడు గమనించండి స్థితం వా దేహే తిష్టంతం దేహములో ఉన్నాడు ఆ జీవుడు దేహంలోనే ఉన్నాడు మీరు గమనించవచ్చు మాకేం తెలియట్లేదు తెలియకుండా ఉంది దేహమే నేను అనే పొరపాటు చేయకుండా ఉంటే సరిపడతాయి లైక్ వాట్ ఈ చేతి చేసి నేను చూస్తున్నాను చేతిని నేను చూస్తున్నాను చేయి నన్ను చూస్తుందా ఎంత తేడా ఈ కాళ్ళను ఈ పొట్టను ఈ గుండెకాయని నేను చూస్తున్నాను అవి నన్ను చూస్తున్నాయా అంటే సో దేహం ముందు మరి దేహంలో ఉన్నవాడు దేహం కంటే విలక్షణంగా ఉన్నాడని తెలుస్తూ ఉంటుందా ఉన్నాడు మరి సుఖ దుఃఖాలను ఎందుకు అనుభవిస్తున్నాడు దేహం కంటే విలక్షణంగా ఉండి సుఖ అనుభవిస్తున్నాడు అంటే గుణకార్యములైన దేహేంద్రియ మనస్సులతో జగిండి సుఖదుఖాలు అనుభవిస్తున్నాడు సపోజ్ ఆ గుణకార్యములకు అతీతంగా అంటే గుణాతీతుగా ఉన్నాడు అనుకోండి అప్పుడు సుఖదులు ఉంటాయా ఉండవు సమదు సుఖ గుణములలో గుణముల కార్యములతో జతగూడి సుఖ దుఃఖములను అనుభవిస్తున్నాడు తప్ప తానే స్వయంగా అనుభవించటలేదు పుణ్యానంలా శబ్దాదించ ఈ శంకరుల యొక్క క్యారెక్టరిస్టిక్ స్టైల్ ఏమంటే భోగము అనగా ఉపలబ్ధియే అంటే ఏమండి మీరు మిఠాయి యొక్క తీయదనమును అనుభవించుత అన్నా భోగించుతా భోగించుత మిఠాయి తీయదనమును భోగించుత మిఠాయిని నాలుగు మీద వేసుకొని దాని తీయదనమును చక్కగా తెలియట ఈ రెండింటికి తేడా రంగం లేదు నిజానికి మిఠాయి యొక్క మాధుర్యమును భోగించుట ఎనగా మిఠాయిని నాలుగు మీద వేసుకొని జిఫా నేర్యము ద్వారా మనస్సు ద్వారా దాని మాధుర్యమును తెలియటయే సపోజ్ తెలియకుండా అడ్డేదన పడింది అనుకో జ్వరం వచ్చినప్పుడు నాలుక ఒక చిన్న లేయర్ సంస్థ అడ్డుపడుతుంది అప్పుడు తెలియదు మాధుర్యము తెలియదు మాధుర్యం తెలియకపోతే మాధుర్యము యొక్క భోగము ఉండదు కాబట్టి భోగించుట అన్నా తెలియట అన్నా ఒకటి అంటే దాని యొక్క విలువను మీరు అర్థం చేసుకోవాలి మీరు సినిమాకి వెళ్ళి నాయకుడు నాయక అని మీ మాటలు మీరు ప్రకాశము అనేది ఒకటి ఉంది అని గమనించారా ఇప్పుడైనా అది గమనించాలి నేను సినిమాలు చూసినంత కాలం గమనించలేదు సినిమాలు చూడడం మానేశాక గమనించ ఎందుకని సినిమాలు చూసుకున్నంతసేపు విమూఢ ఆ సినిమాలు చూడాలని దాంట్లో కనబడి ఆ వ్యామోహమే మిగులుంటుంది తప్ప ప్రకాశం అనే దృష్టి వస్తోంది అని పోవడం అలా ఉండే అడ్డ పోస్ట్ వస్తోంది అని పక్కన ఎక్స్ప్లమేటరీ మార్పు కోసం అవుతుంది సంథింగ్ వెరీ వస్తోంది దాన్ని ఎప్పుడు ఎక్కడ వేచిస్తూ ఉండండి సో ఇదంతా కూడా వచ్చేది లేదు పోయేదేమీ లేదు అక్కడ ఉన్నది ప్రకాశము మాత్రమే అని తెలుసుకోవడానికి చాలా టైం పట్టింది విమోహ కాబట్టి ఆ లోపల ఒక ఎరుక గలదు అదే అన్నింటినీ ప్రకాశింపజేస్తూ ఉంటుంది ఎలాగా గుణాన్వితం సుఖ దుఃఖ మోహాక్ష్యై గుణై అనుగతం సంయుక్తం ఇత్య చూడండి గుణములకు ఆయన చక్కటి వివరణ సుఖ దుఃఖ మోహం చూడండి మీ జీవితంలో మీకు మూడే ఉన్నాయి ఏంటి సుఖము దుఃఖము మోహము సుఖము అంటే బాగుంది దుఃఖము కార్యము దుఃఖము అనేది రజవ గుణ కార్యము తప్పుగా తెలుసుకుంటా అనేది తమో గుణ కావము ఇప్పుడే ఇప్పుడే ఉన్నాడు గుణ కావ్యములకు గుణశబ్దంతో వ్యవహారం సుఖము సత్వగుణ కావ్యం కదా కాబట్టి సుఖము గుణము అని అంటాడు దుఃఖము రజో గుణము యొక్క కావ్యము కదా దుఃఖాన్ని రజో గుణము అనేస్తారు కారణ శుద్ధ ప్రయోగాన్ని అది ఒక అలవాటు సో బంగారం పెట్టుకుంది ఆమె అంటాడు బంగారం పెట్టుకుందా బంగారం యొక్క కార్యమైన నెక్లెస్ పెట్టుకుందా నెక్లెస్ పెట్టుకుంది ఈసారికి ఇలా అనుకోండి ఇంకోసారి దీన్ని తిరగేసి బంగారం ఉన్నాం ప్రస్తుతానికి ఇలా అనుకోండి కాబట్టి సో గుణాన్వితం అంటే సుఖదుఖ మోహములనే గుణములతో కూడి ఉన్నవాడు అన్వితం అంటే అనుగతం అందా సరికూడండి అనుహితం అను ఇతం ఇను గతవు ఇను గతవు ఒకటి అనుగత అంటే ఇను గతంలో ఈ తమ్ము అను గత గము గతంలో గమ్ తమ్ము పోతుంది గతం మూపోతుంది అనునాశం అనునాశ ఇంత కొడుకు సూత్రం ఒకటి ఉంది నాకు పోయే సూత్రం సో ఎనివే సో అనుగతము అంటే సంయుక్తం ఇచ్చ అనుసరించి ఉండేది వెంట వెంట వెంటే ఉండేది ముక్కు మనస్సు ముక్కు మనస్సు వెంట ఆ తెలివి ఉంటుంది చెవి మనస్సు వెంట ఆ తెలివి ఉంటుంది కన్ను మనస్సు వెంట ఆ తెలివి ఉంటుంది అది అనుగతండి సంయుక్తం ఆ తెలివి ఉండబట్టే మీరు ఇవన్నీ అనుభవానికి వస్తూ ఉంటాయి ఇలాగ ఆ పరమాత్మ మీలో పైకి ఎగిరిపోయేప్పుడు ఎగిరిపోయేదాకా అక్కడ దేహంలో నిలిచి ఉన్నప్పుడు సుఖ దుఃఖాలు అన్ని భోగంలో అనుభవానికి వస్తున్నప్పుడు ఆ పరమాత్మయే లోపల నుండి అన్నింటినీ ప్రకాశింపజేస్తూ ఉన్నాడు అయినా కూడా వీళ్ళు విమూహ దాన్నే అన్న ప్రాటికల్ సంస్థ దారి కొడుకులు ఒక అన్నాడు దారి తప్పి తప్పు పేరు పెట్టుకుని సంచారం చేస్తున్నావు కొడుకులారా అన్నాడు అదేమిటి నువ్వు తప్పు పేరు పెట్టుకోవడం ఏమిటి అంటే అవును నీ పేరేమిటి నీ పేరు పరమాత్మ అసలు నీకు పేరు లేదు ఏదైనా పేరు పెట్టాలంటే ఏం పెట్టాలి పరమాత్మ అని పేరు పెట్టాలి దారి తప్పి పరమాత్మకు దూరమై శుభన్నా వెనకన్నా పిచ్చి పిచ్చి పేరు పెట్టుకుని వ్యవహారం చేస్తున్న వాళ్ళు లోకంలో దేహంతో ప్రమేయకమై ఇంకా దారి తప్పి తప్పు పేరుతో సంచారం చేస్తున్న ఓ కొడుకులారా మీరు పుట్టి మరణించి వాళ్ళు కారు మీరు నా సంతానము మీ అమృతస్థపుత్ర ఆహా మీరు ఆ అమృత స్వరూపమైన పరమాత్మ యొక్క అంశలే రెండు మీకు అంటే ఓ పరమాత్మ మేము చాలా ఈ సంసారంలో పరిభ్రమిస్తూ వ్యామోహంతో పరిభ్రమించి ఉన్నామయ్యా మేము ఇప్పుడు తేడా మీ డిగ్రీ వస్తేనో మాకు ఏమి పంపల ముంచే మమ్మల్ని జైల్లో పెట్టేస్తారేమో మాకు భయంగా ఉందంటే ఏవన్నీ శిక్షలు ప్రాయిశ్చిత్తాలు భయాలు ఏవన్నీ ఉండవు ఇక్కడ వచ్చేసేయండి మీరు అని పరమాత్మ తెలుసుకున్నారు ఆ సత్యాన్ని మీరు దృష్టించుతం లేదు ద పేరబుల్ ఆఫ్ ది ప్రాడికల్ స్టన్ అని ఉందో ఒకటి ఉన్నాడో లేదో ద ఆఫ్ ది ప్రాడికల్ స్టన్ మంచిది సో గుణిటం ఏవంభూతమేనం ఈ ఆత్మ ఇంతలా ఉన్నప్పటికీ ఈ విధంగా ఉన్న ఆత్మను కూడా ఈ విధంగా ఉన్న ఆత్మ అంటే అర్థమైందండి అత్యంత దర్శన గోచర ప్రాప్తం ప్రాప్తం ఇతిహస్కామం ఈ ఆత్మ ఇతిహస్కాం ఎక్కడికి గోచర ఫీల్ ఇట్ యాజ్ కమ్ టు ది ఫీల్డ్ ఎటువంటి ఫీల్డ్ అత్యంత దర్శన ఈ నుంచి యూ కెన్ క్లియర్లీ సీ అంటే మీరు ఆత్మస్వరూపాన్ని సుస్పష్టంగా తెలుసుకునేట్లాగా అంత దగ్గరగా మీకు వచ్చేసి మిమ్మల్ని వాటేసుకుని ఉన్నది అయినా కూడా మీరు తెలుసుకోలేకపోతున్నారు అత్యంత దర్శన గోచరం మీరు ఏమీ వద్దండి మీరు ఇంతమంటే ఇంత పని చేయండి చూస్తున్నారు కదా చూశారు కదా ఆ చూశాను కళ్ళు నేను మీకు డెమోన్స్ట్రేట్ చేస్తాను మీరు ఇంటికి వెళ్ళి చేయండి చూశాను అన్నీ అదిగో గాంధీ గారి ఫోటో ఉండి ఛాన్ మీరందరూ ఉన్నారు స్వామి వివేకానంద శారదామాత రామకృష్ణ బుతుదేవుడు అన్నీ చూస్తున్నా ఎలా చూస్తున్నాను దేని వల్ల చూడగలంటే కంటితో చూస్తున్నాను తప్ప కన్ను వలన చూసుకోలేదు కంటితో చూస్తున్నాను మైక్రోస్కోప్ బైనాల్కులర్స్తో చూస్తున్నాను బైనాల్కులర్స్తో చూస్తున్నారా బైనాకులర్స్ మూలంగా చూస్తున్నారా బైనాకులర్స్ మూలంగా చూడరు బైనాకులర్స్తో చూస్తారు ఏం మూలంగా చూస్తాను ఆత్మ చైతన్యం మూలంగా కళదోడుతో చూస్తున్నారా ఆత్మ చైతన్యం మూలంగా కళదోడుతో చూస్తున్నారు కానీ దేని మూలంగా చూస్తున్నారా చైతన్యం మూలంగా చూస్తున్నారు చైతన్యం లేకపోతే కళదోరు పెడితే చూడగలరా ఖరీదైన కళదోన పెట్టారు చూసేస్తుందా సో కాబట్టి అదొక ప్రశ్న ఒక పాయింట్ రెండవ పాయింట్ ఇవన్నీ గమనించదగిన విషయాలు మనం సంసారం హడావుల్లో ఉండి డబ్బులు లెక్క పెట్టుకోవడం లేకపోతే జరిగిన వాడు వాడు పరాయి వాడు అని రాగద్వేషాలు ఈ హడాళ్ళలో పడి అసలైన సత్యాన్ని మనం విస్మరిస్తూ ఉన్నాం సో మీరు గమనించండి ఈ చూడడం అబ్బా ఎంత చిత్రం ఇది అసలు ఒక డిసెన్షన్ మీరు గమనించండి భక్తికి దాన్ని వాడతారు జ్ఞానానికి దాన్ని వాడతారు మీకు ఎప్పుడైనా అబ్బా చిత్రం అనిపించిందా అది నాకు అలాగే ఉంది అంటే వాడికి ఏమనిపించలేదనుకోండి అంటే అర్థం ఏంటో తెలిసిన వాడికి భక్తి లేదు జ్ఞానం నేను అప్పుడప్పుడు నాకు సమస్య వస్తుంది ఎలా కానీ అర్థం కాదు ఇప్పుడు ఇప్పుడు పది నిమిషాలు ఖాళీగా ఉన్నారనుకోండి కానీ ఖాళీగా ఉన్నారు కదా ఉన్న మంచివాయా అందాము అని అవడం మొదలు మైక్ పట్టుకుని ఉన్నమ శివాయ ఉన్నమ శివాయ అంటూ ఉంటాడు అందరూ అంటూ ఉంటారు పదిహేను సార్లు వడ్డన చేసేప్పుడు ఏమండి వడ్డన చేసే టైంలో ఉన్నమ శివాయ నేను అంటాను చూడు ఉన్నమ శివాయ అన్నప్పుడు నీకు ఒళ్ళు జలధరించిందా ఇప్పుడేనా అబ్బే ఒళ్ళేం జలధరి ఇంకెందుకు జలధరిస్తుంది ఏ పని లేనప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు మైపులో దాన్ని అరుస్తూ ఉంటే అది ఎందుకు గలవరుస్తుంది ఓ నమ శివాయ అనేది నీ హృదయంలో ఒక స్ఫూర్తిని ఇచ్చిందా ఎప్పుడైనా అదా ఎంత చిన్న మాటలో ఎంత గంభీరమైన విషం దాగి ఉన్నదిరా అని ఎప్పుడైనా మీకు అది విదూరం విచిత్రం అనిపించిందా వేమే అనిపించాలి ఊరికే దాన్ని మైపులో పెట్టుకుని సాధించుకున్నాడు నాకు ఎందుక శాంతంగా ఉండండి ఐదు నిమిషాలు ఖాళీగా ఉంది కదా శాంతంగా ఉండండి మీలో మీరు ఆత్మనిష్ఠులుగా ఉండండి అని చెప్దామనిపిస్తుంది అనిపిస్తే వీళ్ళు ఎలా తెలుసుకుంటారు ఏదో స్వామి టీవీ అన్నాడంటే ఓన్మశ్వరాయ అనర్థం కాడని చెప్పి తెలుసు ఓ వీళ్ళతో నాకు ఎందుకు కంగుతో నాయ అనుకో అసలుగా ఈ పాయింట్ కాబట్టి మీకు ఎప్పుడైనా వేయించే సూర్యుడిని చూస్తే చుట్టూ ఉండే ప్రపంచం ఆ ప్రపంచంలో నేను అనే వ్యక్తిత్వం ఆ వ్యక్తిత్వం చుట్టూ అల్లుకుని ఉన్న సుఖ దుఃఖాలు ఇవన్నీ ద్వంద్వములు అవన్నీ ఒక్కసారిగా జారిపోయి ఒక అద్భుతమైన అనుభవం వింత అనుభవం మీకు ఎప్పుడైనా కలిగిందా కలిగితే మీకు భక్తి ఉంది లేకపోతే భక్తి దేవుటో నువ్వు తెలుసుకోవాలి సో ఆ అనుభవం కలగాలి అ ప్రేమ అనుభవం కలగాలి శకుంతలను దుష్టి చూస్తాడు చూసి కిమివహి మధురా మండనం నాకు తీనం అంటాడు ఎంత మధురమైన రూపము గలదీమే ఆమె ధరించిన వస్త్రాలు ఖరీదైనవి కావు చాలా ముఠక వస్త్రాలు ఒక్క ఆభరణం కూడా లేదు అయినా కూడా ఈ ముఠక వస్త్రమే ఆమె సౌందర్యానికి శోభన చేకూరుస్తూ ఉన్నది ఆహా ఎంత మధురమైన ఆకారము అనే అనుకుంటాడు అని ఆశ్చర్యపెడుకుంటాడు అప్పుడే అంతస్ఫురం నుంచి వచ్చాడు అంతస్ఫురంలో స్త్రీలు అనేకమైన ఖరీదైన వస్త్రాలను ధరించి అనేకములైన వర్ధానములు వజ్రములు వైడూర్యములు ఆభరణాలన్నీ పెట్టేస్తున్న ఇటువంటి రతరపలతో సంచారం చేస్తూ ఉండే అంతఃరణం నుంచి వచ్చాడు వచ్చి అక్షరమును పొందినాడు దాని పేరే ప్రేమాంత ప్రేమాంత సో అలాగే ఎప్పుడైనా భగవంతుని నామాన్ని వింటే మీకు అటువంటి ప్రేమభావం కలిగిందా ఎప్పుడైనా ఆ శ్రీకృష్ణ మీరు రూపాన్ని అంతల్లా పూజిస్తారే దేవాలయం అంటారు విగ్రహం ఉంటారు రూపం ఉంటారు దాని గురించి ఎంత అల్లరి చేయాలో అంత అల్లరి చేస్తారు బాణ సంకేతాలు ఇస్తారు భాజ్యాలు అంటారు భజంత్రియలు అంటారు కనపడ్డదానికల్లా నామాలు పిండి పెట్లు పెడుతూ ఉంటారు బోడలకి సహా నామాలు పిండి పెట్లు ఉంటారు ఎప్పుడైనా మీకు ఆ శ్రీకృష్ణ అనగాలనే ముళ్ళు పులకరించిందా ఎప్పుడైనా అది విచిత్రం ఆ వండ అద్భుత భావన ఇన్వెస్ట్మెంట్ దాని పేరే భక్తి లేక జ్ఞానము అని సో అత్యంత దర్శన ప్రాప్తం మీకు కళ్ళు వెళ్ళి ట్రై చేయండి ఎఫర్ట్లెస్గా అన్నిటినీ చూసేటువంటి ఈ చూపు ఈ చూపు ఈ చూపు స్వతంత్రంగా చూసుకోందా లేక ఈ చూపు వెనుక ఏదైనా ఉందా చిక్షుష చిక్షు ఈ చూపు వెనుక ఉన్నా ఉన్నది ఏదైతే అది దానికి పేరు పెట్టాల్సిన అవసరం లేదు ఈ జాతనైతే పేరు పెట్టడం లేకపోతే పేరు పెట్టకపోయినా పర్వాలేదు సో గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు పేరు పెట్టలేదు ఇది అన్నిటికీ పైన ఏదో ఒకటి ఉంది దానికి నా దండం కాబట్టి ఆ చూపు వెనుక ఈ చూస్తూ ఉండే ఆ చూపు వెనుక ఒక ఒక ఫలా ఉన్నది అని మీరు దాన్ని భావన చేయండి భావన చేసుకుండగానే ఏమవుతుందో తెలిసిన మీ వ్యక్తిత్వం మీ పర్సనాలిటీ నేను ఫలానా ఫలానా ఫలానా నాకి సంసారం ఉంది నాకి ఆర్థిక పరిస్థితులు బాగులేవు ఆర్థిక పరిస్థితులు బాగున్నవాడు ఎవడన్నా కనబడుతున్నాడా మీకు ఒకసారి కుబేరు లేకపోతున్నాడు ఎవరి రోజుల్లో డమేజ్ ఆఫ్ తీరా అంత కులాస్తాయి నాకు ఆయన ఏమి కులాస్తాయండి ఎకానమీస్ అలా డవన్గా ఉందండి కానీ అలా ఆర్థిక పరిస్థితులు ఎవరికి బాగుండవు ఎందుకంటే అవి ఆర్థిక పరిస్థితులు అంటే ఎప్పుడో అలాగే ఉంటాయి తెలంగాణ ప్రభుత్వం అప్పుల్లో ఉందా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుల్లో ఉందా మీకు ఏ ప్రభుత్వం అప్పుల్లో వీళ్ళు అప్పులే వాళ్ళు అవుతుంది అందరూ భారత ప్రభుత్వం కూడా అందరూ అప్పులే వరల్డ్ బ్యాంకు తప్ప అందరూ అప్పులే వరల్డ్ బ్యాంక్ వాడు కూడా అప్పులే ఏదో అలా ఏదో ఉంటుంది కాబట్టి మీరు ఆ లోపల ఉన్నటువంటి ఆ పూర్ణ ఆత్మతత్వాన్ని ఒక్కసారి అనుభవానికి తెచ్చుకుంటే అది అనుభవానికి వస్తూనే ఉంటుంది సో అత్యంత దర్శన గోచర ప్రాప్తి ఆ అది అనుభవానికి రావాలంటే ఈ పర్సనాలిటీ ఉంది సరే ఈ ఆర్థిక పరిస్థితులు బాగలేవు ఇంట్లో పరిస్థితులు బాగలేవు సమాజంలో పరిస్థితులు బాగలేవు సుఖ దుఃఖాలు రాగద్వేషాలతో సతమతం అవుతూ ఉండే ఆ దర్శనం ఉన్నాడే ఆ తర్శనం జారిపోతాడు అలా జారిపోతాడు ఎప్పుడు జారిపోతాడో తెలుసిన మీరు చక్షుషక్షు చూపు చూపు వెనుక ఉన్నది ఏదో అని మీరు భావన చెయ్యగానే మీ కష్టం దారిపోయింది జారిపోయి మీరు ఆ అమృత చైతన్యం చైతన్యంలో విలీనం అయిపోతారు ఎంత టైం పడుతుంది నో టైం ఎంత ఎఫెక్ట్ నో ఎఫర్ట్ అంత దగ్గరగా అంత ఇమీడియట్ ఇమ్మీడియట్ దింగ్ మీడియేట్ అబౌట్ ఇట్ దిస్ ఇమ్మీడియట్ ఇప్పుడు స్వర్గానికి వెళ్తే అక్కడ ఏమో గొప్ప విషయాలు ఉంటాయంటే దట్ ఈస్ కాల్డ్ మీడియేట్ ఎప్ప మాటది ఇప్పుడు ఇమ్మీడియేట్ మీరు ఆ ఆత్మస్వరూపాన్ని అనుభవానికి తెచ్చుకోవచ్చు మీకు ఎప్పుడైనా మీరు నేను రూల్ చెప్తా ఎప్పుడైనా ప్రేమ మాధుర్యం సౌందర్యం ఆనందం ఆనందం శాంతి ఐదు చెప్పా చాలు ఈ ఐదు అట్లు పెట్టుకోండి ఈ ఐదు మీకు అనుభవానికి వస్తాయి వచ్చే ఉంటాయి అందరికీ వస్తాయి అనుభవానికి ఇవి అనుభవానికి వచ్చినప్పుడు అవి చుట్టూ ఉండే వస్తువులను బట్టే అనుభవానికి రావు మీరు పెద్ద బంగాళా కట్టి బంగాళా కట్టి పెట్టితే దానివల్ల అనుభవానికి వస్తుందని మీరు అనుకోద్దు ఖరీదైన కారు ఉంటే దాని నుంచి అనుభవానికి వస్తుందని మీరు అనుకోద్దు ఇవి చుట్టూ ఉండే వస్తువుల నుంచి అనుభవానికి రావు దేహం నుంచి కూడా అనుభవానికి రావు ఎంత అందమైన దేహమైనా కూడా ఎంత బలమైన దేహమైనా కూడా మనస్సు నుంచి కూడా అనుభవానికి రావు ఇవి కేవలము మనస్సు కంటే లోతులో ఉన్న ఒక శక్తి దానికి చైతన్యము అని అంటాం దాని నుండి అనుభవానికి వస్తుంది దే కమ్ ఫ్రమ్ ఏ సోర్స్ డీపర్ బ్యాన్ ద మైండ్ అండ్ దట్ సోర్స్ ఈజ్ వెయిటింగ్ డే ది దట్ యూ గోయింగ్ టు ఇట్స్ ఇస్ కానీ కౌబిల్ లోకి వెళ్ళడానికి యు ఆర్ ఆల్వేజ్ వెల్కమ్ కాదండి మేమేమో సంసారంలో భటక్రహాహే తిరిగి తిరిగి ఏవేవో పుణ్యాలు పాపాలు చేసి ఉన్నాము మమ్మల్ని అక్కడికి రాణిస్తారా అంటే వెంటనే రాణిస్తారు క్షణం లేకుండా మీరు దాంట్లో మీరు విలీనమై ఉండవచ్చును రాయిస్తాం అశ్చిత్వం అక్కర్లేదు అక్కడ పుణ్యం పాపము అనేవి మాటలేమీ ఉండవు అక్కడ ద్వారాలు సప్తద్వారాలు పంచద్వారాలు ఇంత ద్వారాలు ఏమీ ఉండవు గోడలు ఉండవు అవన్నీ కూడా పోయావు మీరు డైరెక్ట్గా వెళ్ళి దాంట్లో విలీలమని ఊంగుట్ట అలా ఉంది ఆత్మతత్వం అయినా కూడా వీళ్ళు తెలుసుకోలేకపోతున్నారు అత్యంత దర్శన గోచర ప్రాప్తం తెలుసుకోలేకపోతున్నారు దానికి ఒక కారణం ఉండాలి ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు విమూధా దృష్టాదృష్ట విషయభోగ బలాత్కృష్టచేతస్తయా అనేకథామూధా ఇప్పుడు ఒకడు ఒక అందరూ కలిసి వెర్రివాణ్యం చేశారు వీడు అత్తారింటికి వెళ్ళాడు కొత్తగా అత్తారింటికి వెళ్తే వీడికి ముగ్గురు బావమురుగులు ఇద్దరు మరదడు అత్తగారు మామగారు మొత్తం వీళ్ళందరూ ఉన్నారు ఈ ముగ్గురు బావమురుగులు వీడిని మూడు రకాలుగా వెజివాణి చేశారు ఇద్దరు మరదడు రెండు రకాలుగా వెలివన్నీ చేశారు అత్తగారు ఇంకో రకంగా వెజివాణి చేసింది మావగారు ఇంకో రకంగా వెరివాడిని చేశారు వీడు వెరి వెరి వెళ్ళప్పగా తయారయ్యి వెరివాడై వెనక్కి తిరిగి వచ్చాడు సరిపడిందండి ఆ రకంగా వీడు సంసారమనే అత్తవారింటికి వెళ్ళాడు వెళ్ళి దాంట్లో భోగాలు కనపడ్డాయి అత్తవారి దూరం నుంచి ఎలా కనపడుతుందో అలా కనపడింది ఈ సంసారం స్వంతిల్ని విదిలిపెట్టి అత్తవారింటికి వెళ్ళాడు అక్కడ ఈ లోకంలో దృష్టభోగము కారు మామగారు కారు ఇస్తాడు అత్తగారేమో రెండు కోరలు పిండి వంటలతో ముగం పెడుతుంది అంటే ఈ విధంగా ఈ భోగాల చేత ఆకర్షింపబడి వెళ్ళాడు దృష్టభోగాలు అదృష్టభోగాలు ఉన్నాయి స్వర్గం ఉంది ఆ స్వర్గంలో రంభాద్యసంస్థలు ఎప్పుడూ కూడా డాన్స్ చేస్తూ ఉంటారు అక్కడ అమృతపానం చేయొచ్చు అపామ సోమ అమృత అభూమ మేము సోమపానం చేస్తాము అమృతపానం చేస్తాము మాకు వయస్సు పెరగదు అలా నుంచే ఎవ్వరంతో సుఖపడిపోతూ ఉంటాము అన్నట్టుగా ఉంటున్నాడు ఆ భోగాలు వీటన్నిటి చేత ఆకర్షింపబడి ఎలా ఆకర్షింపబడ్డాడొచ్చిసారా చాలా బలంగా ఆకర్షింపబడ్డాడు ఎంత బలంగా ఆకర్షింపబడ్డాడంటే చూడగా అక్కడింటికి అలా తొలి కొలు వెళుతున్నావు ఏమైపోతావో నీవు అవమానిపాలైపోతావేమో అంటే వినిపించుకోకుండా ఆకర్షణకి వెళ్ళినట్టుగా బలాత్క మెడత నిప్పులు వైపు వెళ్ళిపోయినట్టుగా మీరు ఈ సంసారంలోకి ఆకర్షింపబడి బలాత్కారంగా ఆకర్షింపబడి ఉన్నారు వాడికి ఎవరైనా సత్యాన్ని బోధిస్తే బుర్రకి వస్తుందని రాసారంలో కొత్త కారున్నావు అదేదైనా అది మీకు సుఖాన్ని ఉండగా నాన్న చెప్పండి మీరు ఏమంటాడు హనీమూన్ వెళ్తుంటే అరే ఒకటి ఇవన్నీ హనీమూన్ వస్తున్నావు అక్కడ ఆ హోటల్స్ వాళ్ళు నేను ఏమైనా నెచ్చినీ పెట్టుకోరు మీ డబ్బులన్నీ ఓడలాసుకొని నేను మీ పట్టుబట్టలతో బయటకు తోలేస్తా వాళ్ళు అని మీరు హనీ మూడుకి వెళ్ళేవాడికి చెప్పండి చెప్పండి వాడు ఏమంటాడు నీకు ఈ సంసారంలోకి వెళ్ళి వాళ్ళు ఉన్నారు చూసారా వాళ్ళు పరమ వ్యామోహంలో ఉంటారు వాళ్ళు మంచి మాట సరే సత్యవచ్చు వాళ్ళ మొదటికి రాదు వాళ్ళు అలాగా జల్లుడైపోయి ఉంటారు అందుకోసమే అనేకథ ఒక రకంగా కాదు ముగ్గురు వాగులు ఇద్దరు వరదలు అని అనేకథా కోసం చెప్తారు ఒక రకంగా కాదు అనేక రకాలుగా వీళ్ళు వ్యామోహితులై ఉండి ఆ హృదయంలో ఉండే పరమాత్మతత్వాన్ని తెలుసుకోలేకపోతారు ఫినిష్ చేసేద్దాం నా అనుకశ్యంతి తెలుసుకోలేకపోతాను శంకర్లు అంటారు అహో కష్టం వర్తే ఇది అనుక్రోషవా శ్రీకృష్ణ భగవానుడు తన యొక్క జాలి జాలిని ప్రదర్శిస్తున్నాడు జాలి పడుతున్నాడు ఇది ముక్కుగా ఇది తెలుసుకోలేకపోతున్నా ఇది జాలి పడుతుంది ఒక అతను మా మామగారు మా అత్తగారు మా బావంతుడు వీళ్ళు నన్ను మెట్టి పెట్టేస్తుంటారు నాకెవరు ఇంత చేసేస్తారు అంత చేసేస్తారు నాకు మా మా వారు ఎన్ని బహుమతులు ఇచ్చేస్తారు అన్ని బహుమతులు ఇచ్చేస్తారు అని జంతులు వేస్తుంటే ఒక చెప్పాడు అలా అనుకోకూడదుగా అలా ఆశ అలా యాచరణ సరికాదు మూర్ఖత్వం అది మనకు ఉన్నదానిలో మనం సంతోషపడాలి కానీ వాళ్ళే పెట్టేది అని చెప్పాడు అయితే మీకు తెలియదు ఊనుకోండి కొత్త ఆల్లుడు అత్తగారి సంగతి మీకేం చేస్తుంది ఊరుకోండి అని ఆయన్ని కాదని వీడి అక్కడ దయచేసి ఏమైంది ఈ సంసారం అలా అయ్యయ్యో పాపం ఎంత అని జాలి పడుతున్నాడు శ్రీకృష్ణ భగవానుడు అని చూడవచ్చు అహో కష్టం వర్త ఇది చాలా దుఃఖము గలదు చాలా ఆపద గలదు అయ్యయ్యో అని శ్రీకృష్ణ భగవానుడు జాలిని ప్రదర్శిస్తూ ఉన్నాడు పూర్ణము పూర్ణమిడము